అపవర్గం అనంటే మోక్షం అనే అర్థం అమర కోశంలో ధీవర్గమునందు మోక్షమునకు ఎనిమిది పర్యాయ శబ్దాలు చెప్పారు అమరసింహులు ముక్తి కైవల్య నిర్వాణ శ్రేయోని శ్రేయ సామృతం అని అంటూ ఎనిమిది పర్యాయ శబ్దాలు చెప్పారు ముక్తి అన్నా మోక్షమే కైవల్యం అన్నా మోక్షమే నిర్వాహమన్నా మోక్షమే శ్రేయస్సు అన్నా మోక్షమే నిశ్రేయస్సు అన్నా మోక్షమే అమృతత్వం అన్నా మోక్షమే మోక్షమైతే శబ్దం ఉండే ఉంది ఇక అపవర్గం కూడా మోక్షమే అని చెప్పబడింది అపవర్గము అన్నప్పుడు కొద్దిగా మనము వ్యాకరణ దృష్టి చేత విచారం చేద్దాం వ్యాకరణంలో కవర్గము చవర్గము టవర్గము పవర్గము ఈ విధంగా ఉంటాయి కవర్గం అంటే కక్క గగ్గ ఇవర్గం అంటే చచ్చ జజ ఇణి టవర్గం అంటే టవర్గం ఒకటి కూడా ఉంది కదా తత్త ద చివరిలో పవర్గం వస్తుంది ప ప బ ఎన్ని అక్షరాలున్నాయి ఐదు అక్షరాలున్నాయి ఈ ఐదు అక్షరాల సమూహానికి పవర్గము అంటారు పాప బాబ్బా మా ఈ పవర్గము కానిది అపవర్గము అంటే మోక్షం ఈ అక్షరాలకు ఆ మోక్షానికి ఏం సంబంధం స్వామీజీ అని అంటే వినండి పవర్గము కానిది అపవర్గము నేతత్పురుష సమాసం ఇప్పుడు ఆ అక్షరాలను క్రమంగా తెలుసుకుంటూ పోదాము ఆ అక్షరాలు ఏవైతే మనం పాప బాబా మా అనేటువంటి ఐదు అక్షరాలు తెలుసుకున్నామో ఆ ఐదక్షరాలకు సంబంధించినటువంటి విషయాలు మోక్షలు లేవు కాబట్టి అది అపవర్గం అనబడుతుంది ఏది మోక్షం ఏ విధంగా మొట్టమొదటి అక్షరం ఏది పా పా అంటే పాపము పాపము లేనిది ఏది మోక్షము పాపరహితుడే కదా మోక్షాన్ని పొందేది అందువల్ల పాపము లేనిది మోక్షము మరి రెండవ ఫ అంటారు ఫ అంటే ఫలం అనేక జన్మల్లో చేసుకున్నటువంటి ఏదైతే కర్మ ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ సమాప్తం అయిపోతాయి మోక్షంలో కర్మఫలం అక్కడ ఉండదు అందుకని ఫ అనే అక్షరం చేత ఫలం అని తెలుసుకోవాలి ఇక బ బ అంటే బంధం బంధం అక్కడ ఉండదు కర్మబంధము అక్కడ ఉండదు ఎందుకంటే అజ్ఞానికి కర్మ అనుగుణంగా వానికి జన్మలు వస్తూ ఉంటాయి కాబట్టి అనేక జన్మల్లో అతడు బంధింపబడి మోహితుడయి ఆ జనమ రూప సంసారంలో కొట్టుకుపోతూ ఉంటాడు వీనికి కర్మ గాలిపోయింది ఎవరికి మోక్షాన్ని పొందినటువంటి వానికి కాబట్టి ఆ మోక్షం నందు ఈ కర్మ బంధనం అనేది ఉండదు అందుకని బా అంటే బంధరహితము అని తెలుసుకోవాలి ఇక రెండవ బా ఏది భయము అన్నమాట భయం లేనటువంటిది ఇక చివరిది మకారం మకారం లేనిది అంటే మరణము లేనిది మృత్యువు లేనిది చావు లేనిది మోక్షము అని అర్థం